ఇంకా అంతకంటే ఏం కావాలండి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నేను గత పది సంవత్సరాల నుంచి పేకాట ఆడానండి ఇప్పుడు నాకు అర్థమైంది చాలా తప్పనిది అని అన్నారు కాచిగూడలో నడిచి వెళ్తున్నాం నేను ఆయన కాచిగూడ వేర సావర్కారు బొమ్మ దగ్గర అక్కడ ఐదంత వస్తున్న బిల్డింగ్ ఉంది ఆయన అన్నారు ఆయన నేను నడిచి వెళ్తున్నాం ఫుట్పాత్ మీద ఫుట్పాత్లో ఉండేది తక్కువ అక్కడ ఆ సందర్భంలో ఉంది ఈ బిల్డింగ్ ఒకప్పుడు నా దగ్గర కాచి కూడా చౌరాస్తాను అంటే అమ్మో ఈ బిల్డింగ్ మీదైనా అక్కడ బుక్ షాప్ ఏదో కూడా ఉందనమాట మరి ఇప్పుడు దాన్ని అమ్మేశారా ఏమిటన్నాను అమ్మే పోగొట్టుకున్నానండి అయ్యో ఈ బిల్డింగ్ ఎలా పోగొట్టుకున్నారండి ఎంత ఫైనాన్స్ కంపెనీ అయినా కూడా ఇంత బిల్డింగ్ ఎలా పోతుంది అంటే నేను పేకాట్లో ఈ బిల్డింగ్ పోగొట్టుకున్నాను చెప్పాను అని ఇంకోటి కూడా చెప్పారు పేకాట్లో అంటే రెండు పేకలు కలిపి ఆడతారు రమ్మి రమ్మిలో ఇది కొంచెం జనం పెరిగిన ఆరుగురికి రెండు పేకలు ఆరుగురి కంటే ఎక్కువ ఉంటే మూడు పేకలు కలుపుతారు మూడు పేకలు కలిపితే కనెస్ట్రా అని ఒకటి ఉంటుంది అంటే ఒకే కార్డు మూడు సార్లు ఉంటుంది కదా అది మూడు వచ్చినట్లయితే దట్ ఈస్ దట్ ఈస్ వెరీ పక్కా థింగ్ దట్ ఈస్ రెండు ఉంటాయి ఆ మూడో వ్యాన్ కోసం మూడోది వచ్చిందంటే షో ఏదో సంథింగ్ లైక్ దట్ ఈ కనిష్టాలో నేను ఈ బిల్డింగ్ పోవటం నేను నేను చెప్పాడు కనిష్టాలు ఏదో సం కనిష్ట సంథింగ్ వెరీ జోకర్ లాంటిది జోకర్ కంటే ఇంకా హైయర్ లెవెల్ సో నేను ఆశ్చర్య కదా అది జోకింగ్ నో మరి అలా ఎందు చేశారని అంత పెద్ద పొరపాటు ఎలాంటి ఎన్వ్ చేశారంటే అది పెద్ద పొరపాటు తర్వాత తెలిసినప్పుడు తెలియలేదండి కాబట్టి నేను కొంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు మనిషి ఒక భావం మనిషిని నడిపిస్తుంది తప్పుడు భావం పడిపోయిందంటే భావజాల నేను నిన్న కూడా ప్రసంగంలో చెప్పాను భావజాలం సమాజాన్ని నడిపిస్తుంది ఇప్పుడు చూడండి శంకరుల కాలం నాడు చేసిన పని ఏమిటంటే ఆయన భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు శంకరని కాలంలో మగ్గనేసిన వాడు బట్టలు ఉత్పత్తి చేశాడు ఏమయ్యా బట్టలు ఉన్నాయా ఇప్పుడు లేవు శంకర తాటంలో కుమ్మరి వాడు ఉత్పత్తి చేశాడు అవేమయ్యాయి పోయాయి కమ్మరివాడు ఇనప పనిముట్లను ఉత్పత్తి చేశాడు అవేమయ్యా పోయాయి మేస్త్రి ఇళ్లు కట్టాడు శంకరుని కాలంలో ఇళ్ళని ఉత్పత్తి చేశాడు అని పోయాయి శంకర కాలంలో ఈ చేతి వృత్తుల వాళ్ళు మిడతా కార్మికులు సమాజంలో ఎన్నెన్ని విషయాలను ఉత్పత్తి చేశారో అన్నీ పోయాయి శంకరుడు ఏం చేశాడని అడుగుతాడు ఎవరో కమ్యూనిస్ట్ అని అడిగాడు శంకరుడు ఏం చేశాడు బోన్ చేయడు ఇటువంటి తిరగడమే కదా రిట్ల తీసుకుని ఏం చేశాడు అంటే నేను చెప్పాను భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు నేను ప్రశ్న అడిగాను ఏం చేశాడు అంటున్నావు అసలు ఏం చేసి ఉం చెయ్యాలో చెప్పును ఏం చేయలేదో చెప్పు ఏం చేశాడు ఓ కొమ్మరివాడు కొండల్ని పుట్టి సృష్టించాడు ఓ కొమ్మరివాడు ఇనక బలిముట్లను చేశాడు మరోవాడు మరొకటి చేశాడు ఈ రకంగా కార్మికులు బోల కార్మికులని కొంత ఉంటుంది కదండి ఇవన్నీ చేశాడు శంకరుడు ఏం చేశాడు వివేకానందుడు ఏం చేశాడు అన్ఎంప్లాయ్మెంట్ చేశాడు ఏం చేశాడు వివేకానందుడు అంటే నేను చెప్పాను చూడండి మీరు థింకర్స్ అని చెప్పుకుంటారు కమ్యూనిస్ట్ ఫీల్డ్ అర్థింకర్స్ సో మీరు మీరు ఆలోచించండి మార్క్స్ ఏం చేశాడు కుండలు చేశాడా కమ్మర పని చేశాడా ఏం చేశాడు ఇతకలు చేశాడా ఏం చేశాడు భావజాలాన్ని సృష్టించాడు శంకరుడు భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు ఆయన కాలంలో ఉత్పత్తి చేయబడిన ప్రతి కూడా ఉత్పత్తి అంటారు కదండి సరుకులు తయారు చేయడం తయారు చేసినట్టు ప్రతి కాలంలోనూ ఉన్నాయి ఎవరు చేసి ఉత్పత్తి వాళ్ళు చేశారు అవన్నీ ఇప్పుడు ఏమైనా ఒక్కటైనా ఉందా ఒక్కటే ఉంటే గోళ్ళు లక్షల రూపాయలు విలువ పలుకుతుంది యాంటిక్ కింద ఒక్కటి కూడా లేదు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 We are here because Shankara was there at that time. Ayanuparatyjesi nam, ayinam chitna, okka mahta, okka shuoka, brahma satchjan jagan mityya. Yelanthi bhavamo, adhyu tamayana bhavamo, adhyu manava mastishka ni padunu pechuto ney ondi, manavani yakka hordayani ki, adhyu metani veshto ney onda mahta, inati kura. So bhavamo anna di manishu, bhavajalamu, samajajananta ni prabhagatan chaste, భావములు మనిషిని ప్రభావితం చేస్తారు సో ఒక్క పొరపాటు భావన కనుక దృఢంగా మనస్సులో పడిపోతే వాడి జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది కోకొల్లలుగా మనం దృష్టాంతాలు చెప్పచ్చు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఏమిటో అర్జున నీ హృదయంలో ఇంతటి వ్యామోహము ఇంతటి అజ్ఞానము ఇంతటి మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది కుత వర్ణితస్తుంది అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎవర్ న్యూ దట్ యుర్ సో బ్యాడ్ So, I'mmpfening your heart, I do not know that. You must dag that reluctant You came around. Thataut get the스트 and chiefness the the the the in the universe, thegregious whole matter and talk about it on point level, You're thinking about minding your body as well as deep Independents? Put програмme that within one available potasthwa kashmalanitya. Did you believe the Kaiser means somebody who has taught the term for you? Visytes all you understand are predictable but you are not constant same accepting influence on that YOU are the most one. So impose meaning to�� time ఫలో ఏదో వైరాగ్యం ఉంటున్నాడు ఈ వైరాగ్యం ఎంతకాలం నిలబడుతుందో చూద్దాం తాత్కాలికమైన వైరాగ్యాలు ఉంటాయి శ్మశాన్ వైరాగ్యం పురాణ వైరాగ్యం ఉంటాం అలాంటి వైరాగ్యం అయితే టెస్ట్ చేయొచ్చు కొంతకాలం టెస్ట్ చేసుకునే టైం ఉంటుంది ఓ నెల రోజులు పోతే వాడికే తెలిసిపోతుంది ఓ కొంతకాలం అయితే వాడికే తెలిసిపోతుంది కొంత అలవాటు తర్వాత వాడే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఈసార్లు రెండు ఇంటికి వెళ్ళిపోతాడు నేను వేదాంతం చదువుకుంటున్నానని వచ్చాడు అనుకోండి హరి శ్రీకృష్ణుడు ఎక్కడికైనా ఆ పని ఉండు ఆశ్రమంలో ఉండు మరి అది ఎప్పుడు చెప్తారంటే చెప్తాను నువ్వు ఉండవు నెల రోజులు ఉండు నెల రోజులు అయిన తర్వాత నెల రోజులు ఏం చెప్పంటారు ఏదో నీ తోచిన చేయి ఉండు వాళ్ళకి సేవ చేయి అని పురమాయించారనుకోండి ఒక పదిహేను రోజులకు నేను వెళ్ళి వస్తానని సమస్య లేదు టైం ఈజ్ డే ఇప్పుడు టైం లేదు విషమే సముపస్థితం అరగంట గంట టైం ఉంది యుద్ధం ప్రారంభం కావడానికి చాలా విషమ పరిస్థితిలో రాకూడని పరిస్థితిలో ఈ దేశంలో దేశమంటే స్థానమని ఈ స్థానంలో రావాల్సిన మోహం ఈ కాలంలో రావాల్సిన మోహం కాదు మరో స్థానంలో అడవిలోనో లేకపోతే నిన్నో యుద్ధ ప్రారంభానికి మొహము నీ మనసులో ఆవిర్భవిస్తే ఐ కూడా హెవ్ అంట్రస్టు కానీ ఇదేమిటి విషమే సముపస్థితి ఒకవైపునే నీ యొక్క నువ్వు పని కోసం అని అందరూ వెయిట్ చేస్తుంటే వీరు నేను నేను ఇది అలాగే చేయకూడదు కదా ఇది ఇప్పుడు వివాహం ఉందనుకోండి ఇంకో గంటలో అన్ని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వారికి అప్పుడు ఈ వివాహం మీద నాకు అసలు వివాహ వ్యవస్థ మీద నాకు సందేహం కలుగుతుందంటే అసలు మ్యారేజ్ ఈజీ నెససరీ ఫర్ లైఫ్ అని డౌట్ వస్తుంది అంటే అది ఏమున్న మొదటిది విషమే సముపస్థితి అప్పుడు రావాల్సింది కాదు కర్తవ్యం చేయడం దగ్గరకు వచ్చేప్పటికీ అలా ఎప్పుడు లాస్ట్ మినిట్లో వెనుకాడుకోసారి ఒక అతనికి ఏదో ఫంక్షన్ ఒకటి చేస్తున్నా నేను చాలా ఫంక్షన్స్ చేశాను చాలా కష్టపడి చేశాను ఆ తర్వాత నాకు వైరాగ్యం పుట్టి ఇంకా నేను ఏ ఫంక్షన్ చేయను అని ఒక వ్రతం పెట్టుకున్నా అంచేతనే ఎవడైనా ఫంక్షన్ చేస్తే నన్ను పిలిస్తే వెళ్ళి నన్ను వెతుకు నేను నా అంతటి నేను ఏ ఫంక్షన్ చేయను ఎందుకంటే ఒక రకమైన విరక్తి పుట్టేసింది సో ఒకప్పుడు నేను చాలా పెద్ద ఫంక్షన్ ఒకటి చేస్తున్నా చూస్తా ఒక అతనికి నేనేం చెప్పానంటే చూడు మనకి ఐదు వందల అరిటాక్ కావాలి అరిటాక్లో వడ్డినసారు కదా వచ్చిన వాళ్ళకి ఐదు వందలు అరిటాక్ కావాలి రాజమండ్రిలో దొరుకుతాయి నువ్వు తెచ్చిపెట్ అని నేను పైసలు ఇచ్చా ఏదో వెయ్యి రూపాయలు ఎంతో ఐదు వందలు వెయ్యం నేను తెచ్చి ఎలా తెచ్చిపెడతాను బస్సు మీద వేసుకొస్తాను బస్సు దొరకకపోతే ఏం చేస్తాం టాంగ్ ఆటోయో ఏదో ట్యాక్సీయో ఏదో చేసుకుని మనకి తెల్ల వారేపటికి అరిటాక్ వచ్చేసేయాలి ఏం చేస్తాను అయిపోయింది అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ థాట్ హీ ఈ సర్టిఫికీ విల్ డూ ఇట్ మామూలుగా నాకు పొద్దున్న కనపడలేదు ఏ ఎక్కడ ఉన్నట్టని వెతికాను మళ్ళీ ఇంతలోకి ఇంకేదో హరవీలో ఉన్నాను తొమ్మిదింటికి కనపడ్డాడు నిమ్మకి నీరెత్తినట్టుగా నిలబడి ఉన్నాడు వాళ్ళు ఉండి ఒకటి కట్టుకుని భద్రం మీకు అడుగు సో మొహానికి దిట్టంగా విభూతి కూడా పెట్టాడు మంచిది సో ఏమే వచ్చావు బాగున్నావా అని గమ్ము అడిగాను అరిటాకి తెచ్చామో ఎక్కడ పెట్టావని అరిటాక్ తేలేదు అన్నాడు అరిటాకి తేలేదా అంటే తేలేదు ఎందుకు తేలేదంటే నాకు కుదరలేదు నీకు ఏదో నాకు ఆ టైంలోనూ విషమే సముపస్థితి చాలా ఇబ్బందులు పడేసేవే అని అప్పుడు పరుగు ఎంత పరుగు తీయాల్సి వచ్చిందంటే ఎందుకంటే గెస్టులుగా అరిటా అన్ని ఉన్నాయి అరిటాకు లేదు చేసినప్పుడు అరిటాకు అంత అసా అప్పుడు అరడదని మనుషులనే ఆ గ్రా ప్రాంతానికి పంపించి కనపడ్డ అరిటి తోటల యజమానికి ఎంత డబ్బు కావాల్సిందో అంత డబ్బు ఇచ్చి ఆ యజమాని యొక్క పర్మిషన్ తీసుకుని రసాఫాసైపోకుండా మీరు కాపాడాలి పాదాలనైనా పట్టుకునే పది దొరికితే పది ఇరవై దొరికితే ఇరవై ఆకులు కోసుకొచ్చి ఆ రకంగా ఓ జమ చేసి ఆ పెద్దవాళ్ళకి ప్రధానమైన వాళ్ళకి అదే ఆకులు వేసి వాళ్ళతో బోయినబడి మిగతా వాళ్ళకి కంట్రాల్లో చేసి నానా హింస సో ఈ విధంగా విషమే సముపస్థితి ఇప్పుడు కూడా విషమ స్థితిలో మనిషి వెనుక అడుగు వేయకూడదు ఆ టైం వచ్చినప్పుడు అది చేసేసి ఆ తర్వాత ను నీ జీవితాన్ని బాగా బేరీడ్డు వేసుకుని మనం ఇంకా ఈ వృత్తిలో ఉండాలా అక్కర్లేదా సత్యం చేసుకోవచ్చు తప్పే అన్నాడు అర్జునుడు సవకాశంగా యుద్ధం అయిపోయిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి తర్వాతి గారు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అన్నయా ఇంకా రాజకార్యాల మీద నాకు విరక్తి పుట్టిందా నేను శ్రీకేష్ తపస్సు చేసుకుంటాను అంటే ఇట్ ఈస్ ఓకే ఫెయిన నాట్ నౌ విషమే సముపస్థితి తర్వాత అనార్య ఆర్యులు అంటే కొంతమంది వెంటనే ఆర్జులు ద్రావిడులు ఈ బ్రిటిష్ వాడు పెట్టారు ఈ థీరీ బ్రిటిష్ వాడు కూడా ఎందుకు పెట్టారో వాళ్లే చెప్పారు మీరు మెకాలే లెటర్స్ అవి చదివితే వాళ్ళు రిపోర్ట్లన్నీ పర్ఫెక్ట్ గా రాస్తారు ఎందుకంటే వాడు వాళ్ళ వాళ్ళకి రిపోర్ట్ చేసేప్పుడు వీడు తన ఒపీనియన్ క్లియర్ గా చెప్పాల్సి ఉంటుంది మనకి ఇంకోలా చెప్పినా వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ క్లియర్ గా రాస్తారు మెకాలే ఒక రిపోర్ట్ ఒకటి రాశాడు అది మీకు చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు మెకాలే మన దేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వైస్ రాయల్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 wallu they will act as middle people between the local population and us endukante wallu by skin local people by thinking our people kabatti walla thinking anta manam cheppinatiga prabhavitam avutu untundi skin local people tho kalisi potharu skin local people diganka kabatti wallu samajanni mana tarfuna mana agentsluga paliskaru kabatti aalishanga mana society ni mana adheenalo unchuko galugutamu ani aayana vesina pularu మెకాలే ప్లాన్ ఈ ప్లాన్ ఆయన దీనికోసం నాకు ఫండ్స్ కావాలి నేను కాలేజెస్ ఓపెన్ చేస్తాను అడ్మినిస్ట్రేటివ్ కాలేజెస్ వేయకూడను అని ఆయన ఉత్తరం రాశాడు బ్రిటిష్ పార్లమెంట్కి వాళ్ళు శాంక్షన్ చేశారు అప్పుడు ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఇన్స్టి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద పెద్ద దుమారం ఒకటి తెలవేగుతోంది మీరు గమనించుంటారు ఆ దుమారంలో ఈ మెకాలే లక్షణాలు కూడా ఉన్నాయి ఈ మెకాలేయిజం అని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 so pakistan ki india ki physical barrier is not the issue the mental barrier was created by the rulers that is the problem they need to overcome jaishawajpaye gar to succession he could succeed in it. so a mental barrier create cheyal evita mental barrier are you no dravidu there is no race kallarya there is no such a thing aadiya ante goppa varu anadu సీతాదేవి రాముని ఆర్యపుత్ర అంటే ఆర్య రేష్ సంబంధించిన వాడా అర్యొక్కడంటే దశరథుడు ద్రావిడును జనగన్ మహారాజు ఆర్యుడు మీన్ బై దాట్ సో ఈ ఐటబ్ల్యూ బ్రిటిష్ వాడు పెట్టేడే డివైడ్ అండ్ పాలసీ ఆర్య ద్రావిడ డివిజన్ దట్ డివిజన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డీకే పార్టీ అండ్ ఆల్ ఇట్స్ కోహార్ As well, originally it is a decay, derived a kajagam, and then it is now there are a dozen varieties of decay. Basically, this division is the one. Anyway, if the name is the one, the division is anyway, the one. Which is good. The name is the one. The name is the one. The division is the one. The name is the one. The name is the one. The name is the one. The name is the one. పేరు మాత్రం ఉంటుందా ఇది ముంబైయే అయిపోలేదు బాంబే పోయి నాటే బిడ్డే ఎనీవే సో ఇక్కడ ఆర్య శబ్దాన్ని నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను కొంత హిస్టరీ కూడా కలిపి ఆర్య శబ్దాన్ని ఆర్యా ద్రావిడ అనే విభాగంగా చూడకూడదు ఆర్య శబ్దానికి అర్థం కాదు ఆర్య అంటే మనం భారతీయులు అందరూ ఆర్యులే భారతీయులకి రేస్కి దీనికి సంబంధం గొప్పవారు కాబట్టి ఆర్యులు అమెరికాలో ఉండొచ్చు జర్మనీలో ఉండొచ్చు శ్రీలంకలో ఉండొచ్చు జపాన్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మద్రాసులో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఆర్యులు ఆర్యలు ఎక్కడైనా ఉండొచ్చు బీహార్లో కూడా ఉండొచ్చు నాటే ప్రాబ్లం సో అనార్య దృష్టం కాబట్టి ఆర్యులు అంటే ఉన్నతమైన థింకింగ్ కలవాళ్ళు గొప్ప ఆలోచన కలవారు మంచి భావజాలము గలవాళ్ళు ఇలాంటి పని ఎప్పుడూ చేయరు అంటే ఉన్నతమైన ఆలోచన గల వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడు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 దేశ కాలాలని బట్టి ధర్మం మారుతుంది ఈ మాటని ఒప్పుకొని విద్వాంసులు కోకోవలుగా ఉన్నారు వాళ్ళు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పాయింట్ కాదు సత్యం ఏమిటంటే దేశ బట్టి ధర్మం మారుతుంది ధర్మం యొక్క లక్షణం అది ఒక దేశంలో ఏది ధర్మమో మరో దేశంలో అదే అధర్మము ఉదాహరణకి ఎడం వైపుని కారు నడుపుట ఇక్కడ ధర్మం అయితే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 అంబరీషుడు హీ వస్ ఎన్ హరి టు ఈ సంథింగ్ ఎందుకని హర్రి ఎందుకంటే ఏకాదశి నాడు తినకపోవడం ధర్మం ద్వాదశి నాడు తినడం ధర్మం కాబట్టి తినడం ధర్మమా తినకపోవడం ధర్మమా అనే ప్రశ్న మీరు అడగకూడదు దానికి సొల్ సమాధానం ఉండదు యాజ్ తినడం ధర్మము కాదు తినకపోవడం ధర్మము కాదా అధర్మము కాదు కాలాన్ని బట్టి అలాగే దేశాన్ని బట్టి కాబట్టి యాజ్ సచ్ తినడం ధర్మము తినకపోవడం ధర్మము అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే అది తప్పదు అలాగే బాణాన్ని ప్రయోగించడం ధర్మమా ధర్మమా అని అలాంటి ప్రశ్న ఏమీ ఉండదు బాణ అనే క్రియ అది ధర్మమా ధర్మమా దెర్ ఇస్ నో సచ్ దెర్ ఇస్ నో సచ్ వ్యవస్థ దెర్ ఇస్ నో సచ్ రూల్ ఒక దేశంలో ఒక కాలంలో బాణ ధర్మము మరో దేశంలో మరో కాలంలో అది అధర్మము ఇప్పుడు గన్ షూట్ చేయడం ధర్మం ఆ ధర్మం అంటే కార్గిల్ లో మనము నిలబడి ఉన్నప్పుడు మన సైనికులు నిలబడి ఉన్నప్పుడు ఎదుర్కొండగా శత్రువులు ఉన్నప్పుడు షూట్ చేయడమే ధర్మము అదే సైనికుడు హైదరాబాద్ వస్తాడు లీవ్ లో వస్తాడు లీవ్లో వచ్చి ఎక్కడికో పార్టీకి వెళ్తాడు అక్కడ తాగి డ్యామేజ్ చేస్తూ ఉంటాడు గన్ను తీసేవన్నా షూట్ చేసి పారాడు ఈ ధర్మం ఆ అధర్మం ఇది సూట్ చేయడమే అది సూట్ చేయడమే అనే ధర్మం ధర్మం వ్యవస్థలో ఉండదు కాబట్టి దేశ కాలాన్ని బట్టి ధర్మాధర్మాలు ఉంటాయి కానీ కేవలము ఒక క్రియని బట్టి ధర్మము అధర్మము ఉండదు క్రియ ఏదైనా ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు లేకుంటే దృష్టాంతాలు కోళ్లలుగా ఇవ్వచ్చు కాబట్టి చంపితే నరకం వస్తుంది నో నాట్ లైక్ దాట్ ఒక దేశంలో ఒక కాలంలో చంపడం నరకాన్ని ఇస్తే ఇంకో దేశంలో ఇంకో కాలంలో అదే చంపడం స్వర్గాన్ని ఇస్తుంది హిట్లర్ ని కనుక ఓడించకపోతే హిట్లర్ ని ఓడించడం అది మహాపుణ్యం అది హిట్లర్ ని ఓడించకపోతే మహాదోషం అలాగనమాట అలాగే ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం వచ్చిందనుకోండి మన వాళ్ళు ఆ యుద్ధం కనుక మన వాళ్ళు సైనికులు రక్షణ ఇప్పుడు భారతదేశాన్ని రక్షించింది ఎవరంటారు మీరు పాకిస్తాన్ యొక్క కుట్ర నుండి భారతదేశం ఇప్పుడు కొంచెం తగ్గింది ఒకప్పుడు పాకిస్తాన్ పక్కలో బల్యం సో దాని నుంచి మన ఈనాటి వరకు తీసుకొచ్చింది ఎవరంటారు సైన్యం పొలిటీషియన్స్కి అప్పచెప్పుంటే వాళ్ళు ఏనాడో కాశ్మీర్ని పాకిస్తాన్కి ధారాదత్తం చేసేసి ఉండేదాన్ని కేవలం సైన్యం నిలబెట్టింది కాబట్టి సైనికులు యుద్ధం చేయడం ధర్మం ఉంటారా ఆ ఉంటారా ధర్మం తర్వాత ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తాను మీరు ఆలోచించండి సపోజ్ కశ్మీర్ ఉంది కశ్మీర్ ఫర్ సమ్ రీజన్ అది పాకిస్తాన్కి ఇచ్చేస్తే వదిలిపోతుందని అనేవాళ్ళు లేకపోలేదు భారతదేశంలో ఓకే ఓకే ఫర్ గాడ్ సేక్ లెటర్ గివ్ అవే కశ్మీర్ అప్పుడు ఏమవుతుందో తెలుసినా ఇప్పుడు కశ్మీర్ లో ఏ ప్రాబ్లం ఉందో సరిగ్గా అదే ప్రాబ్లం జమ్మూలో వస్తుంది అప్పుడేం చేస్తారు పాకిస్తాన్ ఇచ్చేశారు మిగిలిందంతా సుఖంగా ఉంటుందని ఉందా లేదు కశ్మీర్ ఇచ్చేసేయండి మిగిలిందంతా సుఖంగా ఉంటుందని మళ్ళీ అదే ప్రాబ్లం ఎప్పుడో తెలుసినా శ్మీర్ మీకు ఇచ్చేసామో ఇంకీ శాంతిగా ఉందామని కాగితం మీద సంతకం పెట్టి ఇంకా ఇంకు తడే ఆరకముందే ఇక్కడ జమ్మూలో స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం వా థింక్ ఇంకే కో నేజర్ లాగా ఆర్టికల్ రస్తే సరపడలేదు ప్రాబ్లం బిహ్యాంగ్ ఇట్ సో కాబట్టి శాంతి అనేది శాంతి అంచేతనే మనకి తెలుగులో సార్ తగ్గటం లేదు శాంతి వల్లినద్దు అంటారు శాంతి పన్నాలు వల్లినదు అంటారు శాంతి పన్నాలు వల్ల శాంతికి పూరికే అస్తమానం శాంతి శాంతి శాంతి అంటే శాంతి రాదు హృదయంలో శాంతి నిర్మాణం చేసుకుంటే శాంతి వస్తుంది ప్రేమను నిర్మాణం చేసుకుంటే శాంతి హృదయంలో కుళ్ళు పెట్టుకుని పైకి శాంతి శాంతి అంటే బాండుంగ్ కాన్ఫరెన్స్ అని బాండుంగ్ అనే చోట నెహ్రూ గారును చెవల్లా కలిసి పంచశీల ఏమిటి పంచశీల నా గుర్తులేవు మీరు చదివితే భగవద్గీత ఎందుకు పనికిరాదు ఆ పంచశీల ముందు అంత అద్భుతంగా ఉంటుంది అది హిందీ చీని చీనీ భాయ్ భాయ్ అది వచ్చింది పంచశీలని బుద్ధుడు చెప్పిన ప్రిన్సిపుల్స్ ఐదో లేదు దాంట్లో అది విశ్వజనీనమైన మహాధర్మం ఆ పంచశీల ఏం కాబట్టి శాంతి పన్నాలు వల్లిస్తే ఏమీ అవ్వలేదు శాంతి శాంతతే ఏమీ అవ్వదు నువ్వు శాంతి అనక్కర్లేదు శాంతంగా ఉండగలిగితే చాలు శాంతంగా ఉండగలగాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ పొజిషన్ ఎనీవే ఇదంతా పొలిటికల్ డిస్కషన్ లాగా మీకు వినిపెట్టచ్చు బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ అస్వర్గ్యం శత్రువు మీద యుద్ధం చేయటానికి వెనుకాడితే వాడు నరకానికి పోతాడు శత్రువుతో యుద్దం చేసి మరణిస్తే స్వర్గానికి వెళ్తాడు జీవిస్తే సుఖాలు అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తాడు అస్వర్గ్యం కాబట్టి నువ్వేదో స్వర్గం అంటున్నావు ను చేస్తున్న పనుల నీకు స్వర్గమేం రాదు అస్వర్గ్యం అకీర్తికరం నీకు చాలా అపకీర్తిని తెచ్చిపెడుతుంది కొరే అపకీర్తి నష్టం ఏమిటి ఆ మాట చెప్పబోతున్నాడు ఆయన కీర్తిని పొందిన క్షత్రియ వీరునకు అపకీర్తి మరణం కంటే కూడా చాలా ఏవగింపు కలిగిస్తుంది సంభావిత చాకీర్తిన్ మరణాదతిచ్యతే అని ఆయన శ్రీకృష్ణుడే అంటాడు ఎక్కడో చోట కాబట్టి నీ ప్లాన్ అంత తప్పు అని అంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ భాష్యం ఒక పంక్తి చూద్దాం భాష్యంలో మనం చాలా వెనకబడి ఉన్నాము కొంచెం ముందుకు తీసుకెళ్తాము మళ్లీ క్లాస్ కూడా కొంత టైం పెట్టి సో తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సారసంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం ఈ గీతాశాస్త్రము గీత శాస్త్రం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 తర్వాత మనిషి ఏ రకంగా ఆలోచించాలి అని భావ భావములను మనకు అందజేస్తుంది ఒక వినూత్నమైన భావజాలాన్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తి ఆల్రెడీ చేసే ఉన్నది ఆ భావజాలాన్ని మనకు అందజేస్తుంది ఆ ప్రాసెస్ లో మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నటువంటి అజ్ఞాన భావజాలం ఏదైతే కలదో దాని అందరినీ కూడా శోధన చేస్తుంది కనుక ఆ కారణంగా దానికి శాస్త్రం మనకే సో గీతా శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం వేదములోనూ ఉన్నాయి ఈ వేదము అనేది ఇప్పుడు ఎలాగంటే మామిడి పండు కావాలనుకోండి ఒక ఆయన మామిడి పండు కావాలని కోరిక కలిగింది తప్పేం కదా ఈ సీజన్ కూడాను సో వెంటనే ఏం చేసేదంటే సంగారెడ్డి వెళ్లి ఫ్రూట్ రిసెర్చ్ స్టేషన్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ హైబ్రిడ్ వెరైటీ మొక్క హోట వాడి మొక్క అక్కడే దొరుకుతాయి కదా పట్టుకొచ్చి ఇక్కడ ఒక ప్లేస్ ఒకటి చూసి ఎరువు అది వేసి ఆ నేలనే పదునూరు చేసి ఆ మొక్క పాత ఇప్పుడు మామిడి పండు కోసం వెతకడం ఇంకా మరి ఇంకా వెయిట్ చేయడం ప్రారంభించాడు ఎప్పుడు వస్తుంది అంటాడు మామిడి పండు కాబట్టి అలా కాకుండా ఇంకోటి ఏం చేసాడంటే మన పక్కనే ఈ పక్కనే సూపర్ బజార్ పక్కన ఒక చిన్న పండ్ల షాప్ ఒకటి అక్కడికి వెళ్ళి వీడు పదేళ్ల తర్వాత వీడికి ఆ మొక్క పెరిగి వచ్చే ఫస్ట్ క్లాస్ పండు ఏదైతే ఉంటుందో అది ఆమెడే అక్కడ ఉంది దాని ఖరీదు మూడు రూపాయలు అది మూడు రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చేసి అప్పుడే భుజం చేస్తున్నాడు వేదములకు గీతకి అది సంబంధం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం అయితే మీకు ఈ పండు మీకు లభించాలంటే ఆ పని చేసేవాడు కొంతమంది ఉండాలండో అది మర్చిపోకండి వాల అసలే సుఖలాభం లేకుండా అయిపోయారు అనుకోండి మీకు ఈ పళ్ళు వచ్చి ఆ ఛానల్ కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఆ పని చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళ ప్రారంభం వాళ్ళని ఆ పని చేయటానికే నిర్ధారించి పని చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒకడు గనిలో పనిచేస్తూ ఉంటాడు గని గని అంటే తెలుసు కదా కోల్మాయి అండర్ గ్రౌండ్ ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తాడు వాడి కుటుంబ సభ్యులు సమాజంలో క్లబ్లోనో అక్కడ హ్యాపీగా ఉంటారు అతని జీతం బాగా ఇస్తారు కుటుంబ సభ్యులు ప్రేమగా ఉంటాం డిజర్వ్ నాట్ సెయిన్ వాళ్ళు కూడా మైండ్లో కూర్చోవాలని నా అభిప్రాయం కాదు సో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు సో ఆ విధంగా వాడిది సుఖ ప్రారంభం అలా ఉంటుంది ఒకప్పుడు రివర్స్ కూడా ఉండొచ్చు అలాగే కష్టపడి మొక్కను తీసుకొచ్చి పాతడం కష్ట వాడిది సుఖ ప్రారంభం మూడు రూపాయలు వీడు సుఖ అలాగే చిన్నతనం నుంచి ఎనిమిదో ఏటో ఒక చేసి వేదాలు వదిలించి నానా అలా వదిలించుకుంటూ ఎవో కష్టపడ్డ వాళ్ళు కష్టపడ్డారు గీతరూపంగా మన ముందు సమస్త వేదార్థ సార సంగ్రహభూతం వేదమో అని ఒక చెట్టు ఒకటి ఉంది వేద వృక్షం మహావృక్షం దానికి నాలుగు పెదవేద కొమ్మలం అంటే నాలుగు వేదాలు ఆ చెట్టు చితారు కొమ్మను పండు ఒకటి ఉంది చితారు కొమ్మనుంది మీకు నాకు ఎక్కడ దొరుకుతుంది అయితే ఇప్పుడు చెట్టు సారమేమిటి పండు అండి చెట్టు సారం పండే ఆకును కొమ్మలో కాదు అవన్నీ ఉంటాయి కానీ సారం పండే సో శ్రీకృష్ణుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు విన్నప్పటికీ ఆయన పుణ్యం ఏమిటో ఆ పండు వచ్చి ఆయన చేతిలో ఒకటి ఆ పండు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 దాంట్లో ఆ తొక్క తీసేస్తే ఇంకా రసమే తప్ప ఇంకే ఉండదు దాన్ని హ్యాండిల్ చేసేప్పుడు చాలా కాన్షియస్గా హ్యాండిల్ చేయాలి మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే చేతులు ఒళ్ళం అన్నీ అయిపోతుంది కేవలం లోట్ల రసం ఉంటే చవ కాదు ఒళ్ళతో రసం ఉంటే చవ కదా సో ఆ పళ్ళు పేరు రసం నేను ఎక్కడికో వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓ నాలుగు పళ్ళు రసం పళ్ళు తీసుకున్నారు తీసుకుని దాని నుంచి ఆ రసం తీశారు తీసి రెఫ్రిజిరేటర్లో కూల్ చేశారు ఫస్ట్ సమ్ టైం వాటర్ కలపకుండగా వాటర్ కలిపితే దాని సారం అప్పుడే కొంత తగ్గిపోయింది సారం అంటే ఇంకా వాటర్ దాంట్లో మిక్స్ చేయకూడదు ఏదో రసన పోసి గ్లాసులు పోయిపోవడం కాదు వాటర్ కలపకుండా థిక్ సిరపీ లిక్విడ్ కోల్డ్ కూల్ ఆల్సో స్వామీజీ తీసుకోండి నాకు ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చారు ఇస్తే వాట్ ఈస్ దిస్ అంటే మీరు నోట్లో పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది అంటే నోట్లో పెట్టుకుంటారు It was so tasty, so nourishing, so delicious, so nice, so appealing. Andro cold vayahankāl allo. Nē nadiya, yāni intabaundhī, yalā tāyari kisar nē, paullu tīšku chisar nē. Gethanta ente, that is gethāsa. Samastha vedārtha sāra saṅgraha bhotam. Aitē vakka problem ume, duru vijnyayārtham. Dīne ārtham ante tātparyam. తాత్పర్యము అంటే తత్పర తత్వం చెప్పినది ఇదిగో ఇది దీని యొక్క మూల సూత్రము అని ఏ మాట చెప్తారో దానికి తాత్పర్యము అని పేరు తట్ పరా సో ఇప్పుడు పది మాటలు చెప్పచ్చు కానీ ఈ మాటలు కూడా సూచిస్తూ మాట ఒక ఒకటి ఉంటుంది ఆ మాటను నిలబెట్టడం కోసం ఈ పది మాటలు చెప్పారు అది తాత్పర్యము సో ఎందుకంటే మనకు అలవాటు పద్యము ప్రతిపదార్థము దండాన్వయము తాత్పర్యము ఓకే బండ పద్ధతి ఏమిటి తాత్పర్యం అంటే తాత్పర్యం అంటే అర్థం ఏమిటంటే తాత్పర్యము ఈజ్ ఈక్వల్ టు తాత్పర్యము దానికి అంటే మనకి తెలుసుననే ఒక అభిప్రాయం ఉండబట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ మెంట్ మై తాత్పర్యము తత్ పర తత్పర తత్పరస్య భావ తాత్పర్యం సో ఆ తాత్పర్యాన్ని గ్రహించటం చాలా కష్టం ఎందుకంటే Too many issues are involved. There is a scope for a lot of confusion. Asala manava mastishkamo, confusion nani create cheskot, samarthanga pancheskot. Manavadu chesipane, confusion creates it. So, alaga nte samasya unnadi, ippid mana angalo, mana haindava sahityaun, too big. Edo oka book nte, edo dhanta nte kustipattu. E, a library of spiritual books. Library e, ఏది తీసుకున్నా ఇంకే సర్వం అన్నట్టుగా ఉంటుంది శివపురాణం పట్టుకుంటే అదే సర్వం విష్ణు పురాణం పట్టుకుంటే అదే సర్వం ఇది ఏది ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతనుండదు స్మృతికారుడు వేదాల్లోనూ స్మృతులలోనూ కూడా ప్రాయశ్చిత్త కాండ వేరే కాండ ప్రాయశ్చిత్తము అంటే చేతున్న దోషం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఇట్స్ ఏ సెపరేట్ సెక్షన్ ఇది వేద సపరేట్ వాల్యూం కూడాను భాగవతంలో అజాభిలోపాఖ్యానం ఉంది ఇది జరుగుతుంటే ఈ ప్రాయశ్చిత్తకారా తీసుకెళ్లి మూసినదిలో పారేయొచ్చు అజామి రూపాఖ్యానం చదివితే అలా తేలింది నా మనసుకు అలా అనిపించింది ఈ ప్రాయశ్చిత్తాలను ఎందుకు చెప్పినట్టు అవి అంత నిరుపయోగములైనప్పుడు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎందుకు చెప్పినట్టు అబ్బా అంటే అలాగే ఉంటుంది భాగవతంలో అజామి రూపాఖ్యానం అంటే ప్రాశ్చిత్తకాన్ని అంతా తీసుకెళ్లి అతను పారేయచ్చు మీరు ఇంకా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉంటే అతను పారేచ్చు లైక్ ఋషిపంచమేనో వ్రతం ఉంటుంది ఓ రోజు రాత్రి ఎవరో ఋషిపంచమీ వ్రతం చేసుకుంటే నేను కూర్చోని సందర్భం కలిగితే అప్పుడు ఆ ఋషిపంచమీ వ్రత గాథని పురోహితులు చదువుతుంటే నా చెవిరి పడింది ఋషిపంచమీ వ్రతం ఆ గాథ వింటే ఎవరి ఇంకా అసలు మిగతా వ్రతరత్నాకరం పుస్తకం అవతలు పారేయచ్చు ఈ ఒక్క వ్రతం సారే మిగతా వ్రతాల ఏమక్కర్లేదు అన్నట్టు అది సో ఈ విధంగా దెర్ ఆర్ టూ మెనీ బుక్స్ దెర్ ఈస్ టూ మచ్ కన్ఫ్యూషన్ So, especially Ajhyatmarangam, this is the field of spirituality, it is as complex as political field. Politics loo, enta confusion ho, enta complexity ho, Ajhyatmarangam loo goda laghe ho, de khalaprabha ho, de khalikala ho, loo, loo, the development. Tharuk tesha mei naadu political party skurinjhe meiko, Abul Kalamgar jepera joku chalasa meiko, ono president gara jepera joku chalasa meiko, chalasa mei vinuntar amdara, laika jepera sama mei kande. ఓ యజమాన్ దగ్గర ఓ దెయ్యం ఒకటి ఉండేది ఆయనకి సేవ చేస్తాం ఆ దెయ్యానికి ఎప్పుడూ పని అప్పచెప్తూ ఉండాలి పని చెప్తూ ఉంటే చేస్తుండదు పని చేయ చెప్ప పని అయిపోతే నెక్స్ట్ నేనేం చేయాలి నేనేం చేయాలని ఈ యజమాని పీడిస్తూ ఉండి అన్నాడు ఆ బీచ్ లో ఉండే ఇసకరైన లెక్క పెట్టుకున్నాం అన్నాడు ఏదో కొంతసేపు దీని బాధ తప్పించుకోవడం కోసం అది అరగంటలో వచ్చేసి సంక్షేమతో సహా ప్రొవైడ్ చేసేసి నువ్వు చెప్పిన పని పూర్తయిపోయింది ఇంకో పని చెప్పమన్నాడు అంటే అప్పుడు దీని నుంచి తప్పించుకోవడం చేతకాక మళ్లీ ఆలోచన చేసి నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టుకురామన్నాడు అది గంటలో వచ్చి మొత్తం గెలాక్సీలో ఉన్న నక్షత్రాలు లిస్ట్ చెప్పి ఇప్పుడు నేను ఇంకే పని చేయాలో అడిగింది అప్పుడు సడన్ గా బ్రైక్ ఐడియా వచ్చి ఇండియాలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లెక్క పెట్టుకున్నాడు అప్పుడు చెప్పారు ఈ కథ ఆయన అబుల్ కలాం గారు చెప్పారు మంచి విజ్ఞానశీల చెప్తే ఆ దెయ్యం ఇంత దాకా తిరిగి రాలేదు ఇంకా ఆ పని మీదే ఉండదు ఇది సో పొలిటికల్ సీన్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో అధ్యాత్మరంగం కూడా అంత కాంప్లెక్స్ దాంతో ప్రతివాడు కూడా అందరికీ గీత ఒక గొప్ప గ్రంథమని ఒక అభిప్రాయం కాబట్టి ప్రతివాడు కూడా గీతని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు గీతలో ఉన్న చెప్పింది తెలుసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయడం దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ సర్వే వస్తుంది ఆ సర్వేలో ఏం మనం నెగ్గుతున్నామా ఓడుతున్నామా లెట్ మీ నో ఆ దృష్టి అసలు వాడికి ఉండదు నువ్వు నెగ్గుతున్నావని చెప్తే నీ సర్వే గొప్పది నువ్వు ఓడుతున్నావని చెప్తే నీ సర్వే తప్పు అంతే కాబట్టి సమాచారం ఉన్నది దాన్ని మనం తెలుసుకుందాము అనే జిజ్ఞాస కనపడమే కనపడదు కేవలము ఆ ఉన్న సమాచారాన్ని మనకు అనుకూలంగా దాన్ని తిప్పడం మలుచుకోవటం అది మలుచుకోవడానికి వీలు పడితే మలుచేసుకోవటం మలుచుకోవడానికి వీలు పడకపోతే దాన్ని విరిచేసి డిశార్థి చేసేసి మలు చేసుకోవటం మనకు అనుకూలంగా చేసేసుకోవటం ఇదే పని సో భగవద్గీతని ఆ విధంగా విరిచేసి పాడు చేసేసి దాని తాత్పర్యాన్ని సర్వథా భ్రష్టుపట్టించినటువంటి సందర్భం భారతదేశంలో నిండా ఉన్నది దానికి కారణం ఏమిటంటే దుర్విజ్ఞేయార్థం మనిషి రాగద్వేషాలకి లోబడి గ్రంథాన్ని చదువుతాడు ఆల్రెడీ కొన్ని రాగద్వేషాలను నింపుకుని అప్పుడు గ్రంథంలో కంటారు మీకు దృష్టాంతం చెప్తాను ఒక అద్వైతం అంటే వాళ్ళు ఈ గీతా ప్రార్థన అది మామూలుగా ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తూ పార్థాయ ప్రతిబోధితం శ్లోకం చదువుతున్నాడు ఆయన పార్థుడికి బోధించింది భగవత నారాయణే స్వయం ఫేరిన వ్యాసేన గ్రథితం ఫేరినర్ ఇప్పుడు వేలక్క కంఠాన్ని కట్టుబడింది అద్వైతామృత వర్షణీయుడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే వ్యాసేన గ్రథితాం పురాణమునినాే మహాభారతం ద్వైతామృత వర్షిణి అది చదివాడు ఆయన ద్వైతామృత వర్షిణి ఏమని చదివాడు మీరు గమనించారా సో అంటే ఆయన ఆ ఆది దాన్ని లేకుండా చేసేసాడు శ్లోకా వస్తువులు ఎక్కడి నుంచో వస్తుందో లేకపోతే ఎప్పటి నుంచి వస్తుందో ఏదో ప్రాచీన శ్లోకం సో ఎక్కడో ఉందో ఏ పురాణంలోనో శ్లోకం అది నాకెక్కడతో సోర్స్ గుర్తు బట్ ఇట్ ఇస్ వెరీ పాపులర్ వర్స్ సో ఆ ఆ తీసేసి ఆలో పెట్టేసి సంగీత కార్లు ఏం చేయగలరు అంటే వాళ్ళు లేని అక్షరాన్ని తీసుకురాగలరు ఉన్న అక్షరాన్ని తీసి మారేయగలరు కూడా వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది దే హి రైట్ సో ఆ రకంగా అంటే ఈయన ఏం చేసాడు అక్కడ ఏదో శ్లోకం ఉంది ఆ శ్లోకం ఆయనకు నచ్చకపోతే ఆయన ఏం చేయాలి దిస్ ఈస్ నాట్ ఫర్ మే ఈ క్లీట్ కానీ నిజిపెట్టడం ఎందుకంటే అది మంచి వెనస్ అది పది మంది నోళ్లలో నలుగుతున్న వెరస్సు దాన్ని విడిచిపెడితే ఈ రకం వాన్ టు లూజ్ ఇట్ హీ వాట్స్ టు హ్యాబ్ ఇట్ కాబట్టి ఏం చేస్తాడు దీన్ని ఏదో ఈ రకంగా చేస్తాడు ఆ రకంగా త్వం అసి అది ఇష్టం లేకపోతే దాన్ని ఏదో ఇంక ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉండటం తస్యత్వం అసలు ఒకడు అతత్వం అసలు ఇంకొకడు ఎవరికి తోసినట్టు వాళ్ళు చెప్తూ ఉండటం ఈ విధంగా కొంత జనులు తమ యొక్క రాగద్వషాలను దాని మీద మోపి దాన్ని పారు చేయటం ఒకటి తర్వాత దాంట్లో కూడా శ్రీకృష్ణుడు కూడా చెప్పినటువంటి సందర్భము దేశకాలా సందర్భాలను కొన్ని ఉంటాయి ఇప్పుడు అర్జునుడు సన్యాసం తీసుకుంటానంటాడు సన్యాసము చెడ్డది కాబట్టి నువ్వు తీసుకోద్దు అని చెప్పొచ్చా చెప్పకూడదు అలా ఎలా చెప్తాడండి సన్యాసము చెడ్డది నువ్వు తీసుకోద్దు అని ఎలా చెప్పకండవు సన్యాసానికి ఉండి విలువ సన్యాసానికి కదా కాబట్టి సన్యాసం మంచిది ని నీకు మంచిది కాదు అని చెప్పాల్సి ఉంటుంది ఆయన అలా చెప్తారు కానీ మీరు కనుక శ్లోకాలను ఇక్కడ శ్లోక తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఉన్నట్టుగా విడదీసి పాలిస్తే సన్యాసం మంచిది అని చెప్పినట్టుగాను ఓ శ్లోకం ఉంటుంది సన్యాసం వద్దు అని చెప్పినట్టుగా పరో శ్లోకం ఉంటుంది ఓ చోట అంటాడు కర్మబంధ అంటాడు లోకోయం కర్మబంధన ఈ లోకము కర్మచేత బంధింప లోకం అంటే మనుష్యుడు కర్మచేత బంధింపబడి ఉన్నాడు అని అంటాడు అని కొంచెం ముందుకు వెళ్ళి గురువు కర్మ ఇవ తస్మాత్వం కాబట్టి నువ్వు కర్మ చెయ్యి అంటాడు కాబట్టి అంటే ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి కాబట్టి కాదు అక్కడ ఇంకోటి ఉంది అక్కడ కాబట్టి ఇంకోటి ఏదో ఉంది దానికి కనెక్షన్ వీడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో మన వాళ్ళు నిష్ణాతులు స్టార్ న్యూస్లు ఇవన్నీ కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే వాళ్ళు చేసి పని కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే సో ఇలాగే మన రాజకీయ రాజకీయ నాయకుల్లాగే అధ్యాత్మంలో కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు కర్మను సపోర్ట్ చేయాలనుకోండి గురు కర్మ తస్మాత్మని కోర్టు చేయటం మీరు జ్ఞానాన్ని సన్యాసాన్ని సపోర్ట్ చేయాలనుకోండి మరో వాక్యాన్ని కోర్టు చేయటం ఎవరికి తోచింది వాళ్ళు కోర్టు చేయటం ఆఖరికి స్టేజ్ ఎలా వచ్చిందంటే దేవుళ్ళు లేడని చెప్పి కూడా భగవద్గీతను కోట్ చేసే స్టేజ్ వచ్చేసింది కమ్యూనిస్టులు కూడా భగవద్గీతను కోట్ చేస్తుంది అయ్యప్ప టెంపుల్కి హెడ్ కమ్యూనిస్టే మార్క్సిస్ట్ ఇది హెడ్ ఆఫ్ ఐఎపాట్ ఎంప్ దట్ ఈస్ దిస్ పారాడాక్స్ అంటే మన దట్ ఈస్ స్వతంత్ర భారతదేశం సో ఎవరికి తోచినట్టు వాళ్ళు కోర్టు చేస్తారు సో దీస్ దీస్ ఆర్ సమ్ ది ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ గీత దుర్విజ్ఞేయార్థం అందుకోసం దీనికి సరైనటువంటి భాష్యం యొక్క ఆవశ్యకత ఉన్నది అని చెప్తున్నారు ఈ వాక్యం నిన్న నేను ఏదో అక్కడ ప్రసంగంలో కొద్దిగా మెన్షన్ చేశాను రేపు మళ్లీ క్లాస్లో